మంచిది సో ఈ మాట అందాము సంసారస్య అనాదే అనాది అయిన సంసారమునకు అంతవత్వం నేత్స్యతి యథార్థముగా అంతమగుట సంభవము కాదు సంసారం నిజంగా ఉండి అది అనాది కాలం నుంచి అలా యథార్థంగా వచ్చేస్తుంది అది ఇప్పుడు పోతుంది అనే మాట ఏమీ లేదు ఆదిమత మోక్షస్య కొత్తగా వచ్చిన మోక్షమునకు అనంతత నభవిష్యతి అంతము లేకపోవుట పొసగదు అంటే అలా ఏం చెప్తున్నారంటే దాని అభిప్రాయం ఏంటంటే సంసారము అనాది కాదు అనంతము కాదు కల్పితము అంచేతనే కల్పనా కాలంలోనే ఉంటుంది బంధము కల్పనా కాలంలోనే ఉంటుంది మీరు ఎంతసేపు కల్పించుకుంటే అంతసేపు ఉంటుంది ఏ క్షణంలో కల్పించుకోవడం మానేస్తే ఆ క్షణంలో పోతుంది రజ్జు సర్ప భయం లాగా రజ్జును చూసి సర్పం అనుకుని ఉంటాడు ఆ భయం ఎంత వరకు ఉంటుంది సర్పభ్రాంతి ఉన్నంత వరకు ఉంటుంది సర్పభ్రాంతి తొలగిపోగానే భయం పోతుంది అంటే ఈ సంసారం అట్టిది కాబట్టి అంచేతనే ఈ పాఠం వినేప్పుడు గమనించాల్సిన విషయం ఏమంటే ఈ విచారము ప్రేమకు విరోధి కాదు అది ఒకటి మీరు గమనించాలి ఇది ప్రేమని విరోధించే విచారం కాదు బంధాన్ని విరోధించే విచారమే కాబట్టి మనస్సులో ఈ బంధము సంబంధము అంటే బంధం వేరు సంబంధం వేరు కాదు సంబంధమే బంధం సంబంధం అనే మాట వాడతారు సో ఇప్పుడు సంబంధం చెప్పారట అంటారు సంబంధం చెప్పారట చెప్పడం అప్పుడే అప్పుడే రాగద్వేషాలు ప్రారంభమైపోతాయి చెప్తూనే ఆ తర్వాత ఆ సంబంధాన్ని చేసుకున్నారు అంటే ఇంకా ఇంకా కొట్టుకోవడమే మిగిలింది ఆ చేస్తారు డబ్బులు అడుగుతూ ఉంటారంటే సంబంధ ఏవో ఇంకా వేరే బంధమే ఉండదు లోకంలో ఏమనుకుంటారంటే ఇవన్నీ సంబంధాలు బంధాలు ఇంకా ఇవో వేరే ఉంటాయి కదో ఇవి వేరే ఇవే బంధం సంబంధ ఏవ ఈ బంధం కూడా ఆ కల్పన ఉన్నంతసేపే ఉంటుంది మీరు కల్పన మానేస్తే బంధం కూడా ఉన్నది దక్సింపుల్ ప్రేమకి అడ్డు కాదు మీరు ప్రేమ ఉండాలి కల్పన అనవసరం అనే అభిప్రాయం మంచిది చూడండి మనము ఒక స్వప్నంలో జీవిస్తూ ఉంటాం నిజానికి మన జీవితమే ఒక స్వప్నం ఈ స్వప్నము అలా సాగిపోతూ ఉంటుంది ఎంతవరకు సాగిపోతుంది స్వప్నమును స్వప్నముని తెలుసుకునేటంత వరకు స్వప్నం సాగిపోతూ ఉంటుంది ఈ మానవ జీవితం అనే స్వప్నము అట్టిదే నేను కలగంటున్నాను అని వీడు తెలుసుకోవాలి నేను కలగంటున్నాను అని కలలో ఉండగా అనుకోడు నేను కలగన్నాను లేక కలగంటున్నాను అని వీడికి తెలిసింది అంటే ఆ కళ సమాప్తమై కలగంటూ ఉంటాడు కలగంటూ ఉంటే ఈ లోపల కొంచెం తెలివి వస్తుంది కొంచెం తెలివి వచ్చి అహే ఈయనే కలగంటున్నాను రా అనుకుంటాడు అక్కడితో కల పూర్తి కాబట్టి మానవ జీవితము ఒక కళ ఆ అంటే ఏమిటి ఆ కళను కలగా తెలియకుండుటయే బంధహేతులు అంతే అదే బంధహేతువు అది కళ అని తెలిసేసుకుంటే బంధమేమీ లేదు ఇప్పుడు ఈ బంధంలో ఉన్న రహస్యం ఏమిటంటే నేను సత్యం నేను ఆత్మని అది సత్యం ఇప్పుడు సినిమాలో ప్రకాశం సత్యం ఆ ప్రకాశంలో కనపడే దృశ్యములన్నీ మిథ్యా కావండి ప్రకాశం లేనిదే దృశ్యాలు లేనే సినిమా అంటే ఏమిటి ప్రకాశము దృశ్యముల యొక్క కలపోత ఆ రెండు కలిసిపోతే అదే సినిమా అలాగే జీవితంలో కూడా నేను అనే దృక్ దృక్ అది సత్యము ఆ నేను అనే దృక్ సత్యమునందు నేను భార్యను భర్తను తండ్రిని కొడుకును పుట్టాను గిట్టుతాను బ్రాహ్మణుడను క్షత్రియుడను ఇది అది అనే మిక్ష్యనంతని వీడు కలగాపలను చేసి పెట్టుకుంటాడు ది మిక్సింగ్ ఆఫ్ ది రియల్ విత్ ది అన్యల్ ఈస్ ది బాండేజ్ సో నేను అనే సత్యంలో ఇంతటి అసత్యము తలగాపులగం అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఈ మనిషి ఒకడు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉండగా అహమస్మి అనే అనుభవం ఉంది కదా ఇప్పుడు అహమస్మి అనే అనుభవాన్ని మీరు ఎక్కడి నుంచైనా కొత్తగా తెచ్చుకోవాలండి ఇప్పుడు లేదు ఇప్పుడు మీరు కూర్చొని ఉండగా అహమస్మి అనే అనుభవం లేదు అండ్ తర్వాత అహమస్మి అనే అనుభవానికి శాస్త్రజ్ఞానం కావాలా మీరు ఏమైనా శాస్త్ర పండితులు అవ్వాలా ఏమీ ఒక్కర్లేదు పండితుడు పామరుడు అనే తేడా ఏమీ లేకుండగా అహమస్మి అనే అనుభవము కలదు కదా అహమస్మి ఈ అనుభవమే సత్యము అయితే అహమస్మి కహా నేను ఎవడనై ఉన్నాను అని మీరు అసలు నిసర్గదత్త మహారాజా ఏమన్నారంటే అహమస్మి కహ అనే ప్రశ్న ఎందుకు వచ్చింది హూ యా అహమస్మి అంటే ఏమిటి నేను ఏదో ఒకటి అయ్యి ఉండాలి ఎవరినో ఒకనే అయ్యుండాలి అంటే నాకంటూ ఏదో ఒక రూపము ఉండాలి ఒక కల్పిత రూపము ఒక మానసిక రూపము ఉండాలి అంటే మానసిక రూపం అంటే ఎలా ఉండాలి నేను భక్తను భార్యను సోదరులను సోదరిని పురుషుడను స్త్రీని పంజాబీని మద్రాసీని బ్రాహ్మణుడను క్షత్రియుడను భారతీయుడను అమెరికన్ అని ఏదో ఒకటి అయ్యి i i believe that i must be something i must be something i must be somebody why why should you be a somebody why not just be just be you need not be somebody just be ah ahamasmi ahamasmi nenu unnanu ane a maulikamaina anubhavaliki ఏదో ఒకటి అయి ఉన్నాను అని ఏదో ఒకటి అయి ఉన్నాను అనే భ్రమని జోడించాలి దీంట్లో ఈ భ్రమ ఏదో ఒకటి అయి ఉన్నాను అనే ఒక ధర్మాన్ని వీడు జోడిస్తాడే దాంట్లో నేను స్త్రీ నేను పురుషుడను అంటే ఇట్స్ ఏ బయలాజికల్ ఫ్యాక్ట్ అంటే బయలాజికల్ లెవెల్ నేను పురుషుడను నేను స్త్రీని అనేది ఒక ఐడియా ఆ దేహ రచనని బట్టి ఏదో ఉంటుంది కానీ అహం బ్రాహ్మణ అహం క్షత్రియ ఇత్యాదులు కేవలము మానసికమైన భావన తప్ప వాటిల్లో ఇంకేమీ ఉండనే ఉండదు ఆ మానసిక భావనకి మూలంలో ఒక మతము ఒక ధర్మము ఒక కల్చరు ఉంటే ఉండొచ్చు వేరే సంగతి కేవలము మానసిక భావన ఇప్పుడు చిన్న పిల్లవాడు పుట్టాడు అనుకోండి శిశువు పుట్టినాడు అంటే మనం మగపిల్లవాడు పుట్టాడు అనుకుంటాం ఆ శిశువు అహమస్మి అనే జ్ఞానమే ఉంటుంది తప్ప నేను మగవాడను జ్ఞానం ఉండదు తర్వాత ఈ పిల్లవాడు బ్రాహ్మణ పిల్లవాడు అని మనం అనుకుంటాం ఆ పిల్లవాడికి ఆ సంగతి మనస్సు ఆ స్థితికి వచ్చే వరకు ఉండనే ఉండదు తర్వాత పికప్ చేసుకుంటాడు ఇవన్నీ కూడా కాబట్టి ఆ అహమస్మి అనే మౌలికమైన సత్యానుభవానికి ఇంతటి మిథ్యను వీడు జోడించి జీవిస్తూ ఇదంతా కూడా ఒక స్వప్నము ఈ స్వప్నము ఇది ఇలా సాగిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆ స్వప్నము అది స్వప్నము అని వీడు తెలియకుంటాడు తెలియకున్నాడు కనుక నిన్న రోజు స్వప్నము ఆ స్వప్నం ఈరోజు పొద్దున్న నిద్రలేసుకొని మళ్ళీ ఆ కళని వీడు మళ్ళీ సృష్టించుకుంటాడు రాత్రి నిద్రలోకి వెళ్ళేప్పటికీ నేను భర్త నేను భార్య నేను ఇది నేను అది ఇవన్నీ పోతాయి కళలో నిద్రలో ఉంటాడు ఏది అయి ఉండడు ఏదీ కాకుండా కేవలము ఉంటాడు కానీ పొద్దున్న నిద్రలేస్తూనే మళ్ళీ నిన్నటి కళని మళ్ళీ సృష్టించుకుని మళ్ళీ రీక్రియేట్ చేసుకుని ఆ కళని అలా నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మనిషి సత్యాన్ని చూడడు సత్యాన్ని చూడాలని కూడా ఆకాంక్షించడు ఆ కారణంగా సత్యమునందు ఆ ప్రేమ లేని కారణంగా ఈ స్వప్నము ఇలాగ నడిచిపోతూ ఉంటుంది ఓ రోజు వస్తుంది ఆ రోజు వాడికి ఈ ఈ సంసారము నిత్యా ఇది స్వప్నము అని తెలుసుకుంటాడు ఏ క్షణంలో తెలుసుకుంటాడో ఆ క్షణంలోనే ఆ స్వప్నము అంతమంది ఉంది అది ఎప్పుడు తెలుసుకోగలుగుతాడంటే తన పూర్తి ప్రేమతో పూర్తి కమిట్మెంట్తో శ్రద్ధతో నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే ఒక మహా అభిలాష అవసరమైతే దీనికోసం ఒక జీవితాన్ని నేను బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అనే అంతటి పూర్ణమైన అభిలాష వీరికి ఎప్పుడు కలుగుతుందో ఆ అభిలాష కలిగిన మరుక్షను వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు తెలుసుకోగానే అన్ని సంవత్సరాల నుంచి సాగుతున్నటువంటి స్వప్నము ఒక్కసారిగా ఎండైపోయింది ఎండైపోయి నాకు ఆ కళాగణడం మానేస్తుంది దాని కళ నుంచి నిద్ర లేచిన వాడు నేను ఇంతవరకు కళలో దుఃఖాన్ని అనుభవించాను ఇప్పుడు కొత్తగా సుఖాన్ని పొందుతున్నాను అని అనుకోడు ఏమనుకుంటాడు అరే ఉత్పత్తి దుఃఖం కొలక్కి దాంట్లో సారమేమీ లేని దుఃఖం ఆ దుఃఖం నా నేను ఉందని భ్రమపడ్డాను అంతే అనుకుంటాడు అంతేగాని ఇంతవరకు నిజమైన దుఃఖాన్ని పొందాను ఈ పైన నిజమైన సుఖాన్ని పొందుతున్నాను అని కూడా అనుకో కాబట్టి బంధము కల్పితము మోక్షము కూడా కల్పితమే అయితే ఈ కల్పితము కల్పితము అని తెలియాలంటే ప్రైమరీ కండిషన్ ఏమిటంటే తీవ్రమైనటువంటి వైరాగ్యము వివేకము ఉండాలి తర్వాత ఈ సంసారం అనేటువంటి తీవ్రమైన అభిరుచి ఉండకూడదు మీకు స్వప్నమునందు బాగా ఎక్కువ అభిరుచి పెట్టుకుంటే అది స్వప్నము అని తెలుసుకోవడానికి ఆ అభిరుచియే ఆటంకం అవుతుంది స్వప్నమునందు అధికమైన ఇంట్రెస్ట్ ఉండకూడదు స్వప్నం నడుస్తూ ఉంటుంది నడవని అంటే అలా ఉండాలి తప్ప కొంచెం అసంగంగా విరక్తంగా ఉండాలి ఆ స్వప్నమే సర్వం దాంట్లో తీవ్రంగా నిమగ్నమై ఉండరు చాలామంది అలా ఉంటారు సంసార లంపటం పెట్టుకుని ఉంటారు అలాగా లంపటంలో ఉంటారు ఒక ఆయన గాయత్రీ జ పని చేస్తున్నారు చేసుకుంటే నేతి గిన్నెలో గెరిటి గెరిటి కూడా కాదు దాన్ని ఏదో ఉంట చెంచా నేతి గిన్నెలో ఉన్న చెంచా ఆ చెంచాన్ని కాకి కాకి సంశయాత్మ అన్నదానికి కాకే అదృష్టం డౌటే అదే అదో పట్టాల తక్కువని తీసుకుపోతుంది ఆ చెంచాన్ని అది ప్రయత్నిస్తుంటే ఇనా మాల పక్కన పారేసి భార్య మీద గెంతులు వేస్తున్నాడు ఏమిటి నేతి గిన్నెలో చెంచాన్ని బయట పారేసావు ఆ చెంచాన్ని కాకి పట్టుకుపోతాండి ఈ చెంచాల బోళ్ళ నుంచి ఖరీదవుతాయి ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ నెయ్యి వేస్తుంది ఆయన ఏదో దడబడి చేస్తుంది ఒండిప్పు మాలని చెంచా కాకి ఎక్కడికి పట్టుకుపోతుంది కాకేం పట్టుకుపోదు ఊరికే దాంట్లో ఉన్న నెయ్యేదో చూసి ప్రయత్నం చేస్తుంది అక్కడే పారేసిపోతుంది అంటే ఏ గోడ మీద పెట్టేస్తుంది అది పోతుంది చర్చ వయ్యిపోతుంది కోరుకోవాలి అది అది వెంక ఈ గాయత్రి చెప్ప ఎప్పుడు ఉండి గాయత్రి చెప్పి దీనికి ఏం అగాల చర్చా మాత్రం పోతుంది సో ఆ విధంగా చాలా లంపటంగా ఉంటారు మనుషులు సంసారంలోనే ఉంటారు అందరూ సంసారంలోనే ఉంటారు కానీ అంతటి తీవ్రమైన లంపటత్వం ఉన్నట్లయితే వాళ్ళు ఆత్మజ్ఞానానికి అర్హులు కాదు అదే ఆటంకమవుతుంది కాబట్టి ఈ బంధము కల్పితము అని ఎప్పటికైనా తెలుసుకోవాల్సింది భాష్యకారులు ఏమంటారు చూద్దాము అయం చ అపర ఆత్మన పరమార్థ సద్భావవాదినా దోష ఉచ్యతే ఆత్మకి సంసార బంధము యథార్థము మోక్షము కూడా యార్థము అంటే బంధం యథార్థమైతే బంధం విముక్తి అన్యథాభావం అయిపోతుంది బంధం యథార్థము అంటే ప్రకృతి అయితే బంధం విముక్తి మరి అన్యథాభావం కాలేదా వ్యభిచారం కాలేదా కాబట్టి అది అంగీకారం కాదు అయినా కూడా ఆత్మయందు సంసారమనే బంధము కలదు యథార్థంగానే ఉంది మోక్షం కూడా యథార్థంగానే వస్తుంది అని వీళ్ళు ఈ ద్వైతులు అలాగే చెప్తారు ఇప్పుడు ఆ ఆత్మబంధము దేవుడు మోక్షాన్ని ఇస్తాడు విష్ణువు ఆ మోక్షాన్ని ఇస్తాడు ఇప్పుడు వైష్ణవులు చెప్తారు జీవుడు వేరు ఈశ్వరుడు వేరు ఎలాగండి జీవుడంటే బద్ధ బద్ధ జీవుడు ఇది బంధంలో ఉంటాడు వాడే జీవుడు బంధం సత్యం సత్యమే మోక్షం ఇస్తాడు దేవుడు దేవుడు మరి దేవుడు మాట ఏమిటో ఆయన స్వతంత్రుడు ఆయనకి బంధం లేదు మరి ఆయనకి బంధం లేదు కదా ఆయన బంధం లేనివాడుగా ఉంటాడు మరి వీడికి బంధం ఎలాగా నివారణ చేస్తాడు అంటే మరి దేవుడికి మహిమ ఉంది కనుక ఆ బంధం యథార్థమైన ఆ బంధాన్ని పోగొడతాడు దానికి ఏం చేయాలి కర్మ చేయాలి అని ఇదంతా కర్మవాదుల యొక్క వాదం కాబట్టి వీళ్ళు ఏమంటారంటే జీవుడు దేవుడు ఒకటేలా ఆత్మంటే అంటే బంధం ఉంటుంది దానికి ఆ బంధాన్ని ఆత్మకి మోక్షం కావాలి ఈ ఆత్మ వెళ్ళి దేవుడు ఎలా అవుతుంది కాబట్టి ఇక్కడ యథార్థమైనటువంటి బంధమోక్షములు ఆత్మకు కాలవు అని వాళ్ళు వాదిస్తారు అలా ఆ వాదము తప్పు దోష ఉచితే ఆ వాదంలో ఉండే దోషాన్ని ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు అనా అతీతోటిర సంసారం సమాప్తి నేత్స్ యుక్తి సిద్ధిన్నోపయాతి చూడండి సంసారమునకు ఆది లేదు అంటే ఈ జన్మలో సంసారం ఎందుకు వచ్చింది పూర్వ జన్మలో సంసారం ఉండబట్టి అప్పుడు సంసారం ఎప్పుడు వచ్చింది అంతకుముందు జన్మలో సంసారం ఉండబట్టి అలాగ దానికి గతంలో కోటి కోటి అంటే ఎండ్ కోటి అంటే ఎండ్ అగ్రం ఎండ్ ధనుస్సు ఉందండి రెండు కోట్లు ఉంటాయి ఇటో కోటి ఇటో కోటి సంసారము ఇటువైపు ఒక కోటి లేదు అటువంటి కోటి లేదు అంటే అతీత కోటి రహితస్య ఇప్పుడు ధనుస్సుకి ఎడమ వైపు ఒక అగ్రం ధనుసు ఇలా నిటారుగా పట్టుకున్నారనుకోండి ఎడమవైపు ఒక అగ్రం ఒక కోటి కుడివైపు ఒక కోటి ఉంటుంది ధనుసులు ఇలా నిలువుగా పెట్టారనుకోండి నేల మీద ఒక కోటి ఆకాశంలో మరో కోటి ఉంటుంది కోటి కోటి అంటే అగ్రము అర్థం రెండు కోట్లు ఉంటాయి సో ఇప్పుడు ఈ సంసారము అనేది ఆది లేదు అంటే గతంలో కోటి లేదు అతీత కోటి రహితస్య ఏమంటే అటువంటి సంసారము అది అంతవత్వం అంటే అది సమాప్తే అది అంతమయ్యి వీడికి మరి మోక్షం రావాలంటే అది అంతం కదా అంతమైపోతుంది అనే మాట ఉన్నదే అది యుక్తిత సిద్ధిన్నోపయాస్యతి మీరు దానిని యుక్తితో ఈ మాటని నిలబెట్టుట సంభవము కాదు అని దోషాలే దాంట్లో ఎందుకంటే అతీత కోటి లేదు కానీ పుట్టింది అనే మాట తప్పు పుట్టింది యథార్థము లేకుండా పోతుంది అనే మాట తప్పు అది పుట్టిందైతే అది యథార్థమైతే ఉంటుందంటే లేకుండా ఎలా పోతుంది కాబట్టి దీని తాత్పర్యం ఏంటంటే సంసారము కల్పితము అని ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ సంసారము కల్పితము కల వంటివి కాబట్టి దాని గురించి మీరు చేయాల్సిందేం లేదు పిల్లి మొగ్గలు వేయక్కర్లా కర్మలు చేసే అక్కర్లా ఉపాసనలు కర్మలో ఉపాసనలు కేవలం చిత్తశుద్ధి కోసమే చేయటం సంసారమును నివారణ చేయటం కోసం ఏమీ సంసార నివృత్తిగా ఏం చేయాలి తెలుసుకుంటే సరిపడుతుంది సంసారము కల్లా కల వంటిది కల్లా అని తెలుసుకుంటే చాలు అంతకంటే ఇంకేం ఓ దంపతులు ఉండేవారు అది పిల్లలు లేరు పిల్లలు లేని వాళ్ళకి స్వర్గం లేదు అని ఇంకా ఇప్పటికీ నేను మొన్న ఒక ఆయన అంటూ ఉంటే విన్నా అపుత్రస్య గతిర్నాస్తి మాకు సినిమా డైలాగ్ అది అపుత్రస్య గతిర్నాస్తి అని ఇప్పుడు మాకు పిల్లలు ఉండాలండి మూడు ఈ పిల్లలు అనేది అనేక రకాలుగా ఉంటుంది ఒకటి అపుత్రస్థగతి నాసి తలకూరి ఎవడు పెడతాడు అని అలోడ్ అయ్యారు తల ఎవడో ఒకటి పెడతాడు నీకెందుకు నువ్వు విదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎవడో ఒకటి పెడతాడు తలకూరికు ఓ నరకాహదాన్ని పెట్టారు అక్కడ ఆ నరకం పేరేమిటి పుమ్ నీకు కొడుకున్నాడా లేడా అయితే వెళ్ళిపోతావు దాంట్లో లేదండి నేను ఎప్పుడు ఏ పాపం చేయలేదు ఎవరికి అపకారం చేయలేదు అందరికీ పుణ్యం ఉపకారమే చేశాను మంచి చేశాను ఏ తప్పు ఎప్పుడూ చేయలేదు అయినా కూడా నువ్వు దాంట్లోకి వెళ్ళిపోతావు ఎందువల్ల ఎందువల్ల అంటే నీకు కొడుకు లేడు కాబట్టి ఏం చెప్తారు సో కొంతమంది ఏమిటంటే పోగేసిన సంపద ఉంటుంది సంపదలేమో పోగేస్తాం కానీ తీరు కూర్చొని ఉన్నదో ఉండలేక సంపదలు పోగేస్తాం ఈ సంపదలు వీడు వీడు పోతున్నాడు వీడేమో నిలబడేదేముంది పోతూ ఉంటాయి ఈ సంపదంతా ఎవరు పోనీ ఇంకోహు ఎవరైనా తీసుకుంటారు ఇంకోహళ్ళు తీసుకోకూడదు పరాయి వాళ్ళు నా వాళ్ళే తీసుకోవడం వాస్తవంలో పరాయి వాడు తీసుకోడు నా వాడు తీసుకోడు దాని డైనమిక్స్ వేరే ఉంటాయి బ్రిటిష్ వాళ్ళు టైం అయిపోయినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకొకళ్ళు టైం అయిపోయినా భారతదేశం భారతదేశం భారతదేశంలాగానే ఉంటుంది అది ఎక్కడికి పోదు ఏదో భ్రమ అంతే ఆ భ్రమలో మనిషి గిలగిలాడుతూ ఉంటాడు సో ఈ విధంగా ఆ దంపతులు ఉండేవారు వాళ్ళకి పిల్లల కోసం వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు కనబడ్డ మహాత్ములందరి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు చెప్పిన పూజలన్నీ చేశారు యజ్ఞాలు చేశారు యాగాలు చేశారు తీర్థయాత్రలు చేశారు దానాలు ధర్మాలు అన్నీ ఇంకా తర్వాత ఫెర్టిలిటీ క్లినిక్స్ చుట్టూ తిరిగారు ఆఖరికి ఇంకా తిరుగుతూనే ఉన్నారు ఈ లోపల వాళ్ళకు మహాత్ముని యొక్క సంఘం కలిగింది ఓ మహాత్ముని కలిశారు మహాత్ముని కలిసి ఈ గోళ వెళ్ళబుచ్చబోతున్నారు ఇంకా పూర్తిగా అప్పుడు మొదలుపెట్టారు కథ మొదలుపెడితే ఆయన ఏమన్నాడో తెలిసినా మీ అంత అదృష్టవంతులు లేరు ఈ ప్రపంచంలో ఆ మాట వాళ్ళు వెళ్ళలేదు అంతవరకు అయ్యో పాపం అన్న అన్నవాడే తప్ప అబ్బా యూఆర్ బ్లెస్డ్ అన్నవాడు ఎవడు లేదు అంటే మేము అదృష్టవంతులం లాగా మీరు ఎప్పుడైనా పిల్లలు ఉన్న వాళ్ళని కనుక్కుని చూడండి వాళ్ళు వాళ్ళు ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఈ పిల్లలతో పడి పాటలు ఇంకీతో వాళ్ళు పిల్ల చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒక రకం పాటలు పోలియో పోలియో ఇంజక్షన్ అని ఈ పోలియో ఇంజక్షన్ అని ఇదని ఒక రకం పాటలు ఆ తర్వాత స్కూల్స్ చుట్టూ తిరగాలి స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు పెట్టుకున్నారు ఈ పిల్లల్ని పైకి తీసుకురావటం కోసం వీడు కరవని మట్టి ఉండదు ఏమండి వాళ్ళు పైకి వస్తారు పైకి వచ్చిన తర్వాత రెక్కలు వస్తాయి వచ్చిన తర్వాత ఎగిపోతాయి వాడు వెనక్కి తిరిగి కూడా చూడతారు వాడు ఎగిరిపోతుంటే మనం వెనకాల నుంచి పరిగెత్తే రే బాబు నేను ఒకడు ఉన్నాను రా నువ్వు అంతలా ఎగిరిపోతున్నావు ఏమిటంటే వాడు అలాగే అంటాడు విసుక్కుంటూ అప్పుడు మనం దుఃఖపడుతుంది ఈ రకంగా ఎందుకు వచ్చింది దుఃఖం మీకు మీరు హాయిగా ఆ శ్రీకృష్ణుని స్మరించుకుంటూ భగవద్గీతను చదువుకుంటూ హాయిగా జీవించండి మీరు అని చెప్పాడు ఆ మహాత్ముడు వెళ్ళకి అది వీళ్ళ ముర్రకు వచ్చింది ఎంత ఫ్రీడమ్ అంటే వాళ్ళది ఆ ఫ్రీడమ్ మీరు చూసి తీరాలి ఫ్రీ అయిపోయారంటే అంతకు ముందు వరకు హిమాలయం అంత బరువు నెత్తి మీద మోస్తున్న వాళ్ళు ఎప్పుడైతే ఈ మహాత్మ ఉపదేశం ఎంత ఉపదేశం పావుగంట ఉపదేశం ఆయన ఏమీ దక్షిణ కూడా తీసుకోలేదు ఆ ఉపదేశం చేసి దండం పెడితే ఆశీర్వదించి లేచక్కపోయాడు పావుగంట ఉపదేశం అబ్బా ఎంత భారం దిగిపోయిందంటే వాళ్ళ లైఫ్లో ఫినామినల్ చేంజ్ మార్పు వచ్చేసిందంటే ఇంకా ఫెర్టిలిటీ క్లినిక్స్ వెనకాల జరగడం మానేశారు ఫెర్టిలిటీ క్లినిక్లో పురుషుడు స్త్రీ పొందే దుఃఖం ఎంత అంత కాదు ఐడియా లేదు మీకు ఐనోసమ్ ఆఫ్ ఎయిట్ అంతే తర్వాత ఈ రెలిజియస్ కల్చరల్ కండిషనింగ్నంతమే తీసిపారేసి సో యషాన్ కిం ప్రజయా కరిష్యా ఏషాన్నోయం ఆత్మాయం లోక మాకు ఏదో అపుత్రస్థ గతి ఎవరికి గతి మాకు గతి అక్కర్లా మేము సకల గతులకు అతీతమైన ఆత్మతత్వంలో మేము నిలిచి ఉన్నాము ఆత్మయ స్వర్గము మాకు సంతానంతో పనేము ఉన్నది మేమేం చేసుకోవాలి ఈ సంతానాన్ని అని బృహదారణ్యతంలో ఉంది ఆ లెక్కకు వచ్చేశారు వాళ్ళు ఆ విషయంలోకి వచ్చేశారు అంతే దేవికేమీ నోదెబ్ కాబట్టి సంసార బంధము అన్నది అది కల్పించుకున్న బంధమే తప్ప యథార్థమైన బంధము కాదు నహి అనాది సన్ అంతవాన్ కశ్చిత్ పదార్థ దృష్టో లోకే చూడండి లోకానుభవానికి తగ్గట్టుగా మాట్లాడాలి ప్రతిదాన్ని ఇషోటరిక కింద చెప్పేసి కాలక్షేపం కాదు అది మరి యుక్తియుక్తంగా ఉండాలి కదా లాజికల్ గా ఉండాలి కొన్ని సందర్భాలకి అబౌవ్ లాజిక్ ఉంటాయి కొన్ని పాయింట్స్ అంతేగాని ఇల్లాజికల్గా ఉండకూడదు ఇల్లాజికల్గా ఉండకూడదు ఇప్పుడు మన సిద్ధాంతం ప్రకారం కూడా మనిషి స్వర్గాన్ని ఎప్పుడు పొందుతాడు పుణ్యం చేసుకుంటాడు నరకాన్ని పాపం చేసుకుంటే పొందుతాడు అంతేగాని పుణ్యం లేకున్నా కొడుకుని కన్నాడు కనుక స్వర్గాన్ని తెలుపుతాడా మహాపుణ్యం చేసుకున్నా కొడుకు లేడు కనుక నరకంలో పడిపోతాడ ఏమైనా సంబంధం ఉందా మాటకి దీనికే అలా చెప్తారు ఆ పుత్రస్థ గత నాస్తి అని చెప్తారు ఎందుకంటే వీడు భార్యని నిరాధరణ చేసి ఒడ్డండి తిరుగుతుంటే రైతు దగ్గరికి అడవ రాజ్యం చెప్తారు అలాగే అంతే తప్ప పుత్రుడు పుట్టేస్తే అక్కడ స్వర్గద్వారాలు నీకోసం తెరుచుకుని ఉంటాయని కాదు పుత్రుడు పుట్టే వీడు యజ్ఞం చేయాలి దానం చేయాలి తపస్సు చేయాలి స్వర్గానికి వెళ్ళాలి పుత్రుడు పుట్టాడు కాబట్టి ఇంకా సిద్ధంగా అదో ఇంత ఘనకార్యం చేశాడు వీడు అని చెప్పేసి తీసుకెళ్లి స్వర్గంలో కూర్చోబెట్టారు కాబట్టి జో సచ్ థింగ్ ఊరికే అలా చెప్తారు ఎవరో పుణ్యేన కర్మణ పుణ్యం లోకం ప్రాప్తమవుతాయి పాప పాపేనా అంతే దర్శనం అంతేగాని పుత్రవంతుడు అలా చెప్తారు ఊరికే అంటే వంశవృక్షం ముందుకు సాగుతుందని అలా చెప్తారు తర్వాత ఒకప్పుడు జనాభా బాగా తక్కువ ఉండేది అప్పుడు అలా చెప్పేవారు ఇప్పుడు రివర్స్ చెప్తున్నారా లేదా ఉయ్ టూ అవర్స్ టూ ఉయ్ టూ అవర్స్ వన్ అలాగే చెప్పుకొస్తున్నారు ఒకప్పుడు ఇంకో రకంగా చెప్పేవారు ఒకప్పుడు దశాస్యా పుత్రా నాధేహి మంత్రం ఉంటుంది ఈమెందు పది మంది పుత్రులను కానీ నేను కనాలి ఎవడనా కనుక్తున్నాడా ఇప్పుడు అలాగా కాబట్టి అది బంధము భావన అంతే అలా భావన పెట్టుకుని ఆ మనిషిని బంధిస్తుంది భావనే బంధిస్తుంది కల్పనయే బంధిస్తుంది ఈ లోకంలో ఇక్కడ భవిష్యకారులు ఏమంటున్నారంటే ఈ లోకంలో ఏదైనా ఒక వస్తువు చూపించు దానికి ఆది లేదు కానీ అంతము చూపించు నువ్వు ఏదైనా ఒకటి చూపించి మాకు అలాగా అలాంటిది ఏది కనపడదు ఈ సంసారములతో ఆది లేదు కానీ అంతము ఉంటుంది అనేది కుదరదు బీజాంకుల సంబంధ నైరంతర్య విచ్ఛేద దృష్ట ఇది చేయండి అలాంటిది ఒకటి ఏమిటి విత్తు చెట్టు ఇది ఉందిగా ఇప్పుడు ఈ చెట్టు ఉంది ఈ చెట్టుని మీరు కొట్టేశారు కొట్టేస్తే ఇంకా విత్తు లేదు అంతం అంతమైపోయింది కదా ఓకే ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది విత్తు నుంచి వచ్చింది ఆ విత్తు ఎక్కడి నుంచి వచ్చింది చెట్టు నుంచి వచ్చింది ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది విత్తు నుంచి వచ్చింది ఇలా ఎంతవరకు వెళ్తాం అనాది అనాది శాంతము ఉంది కదా లేదంటే అని గౌరవపక్షం ఈ గౌరవపక్షం చూసాం అయినా ఒకసారి భాషకారులు గుర్తు చేస్తున్నారు సో బీజ అంకుర సంబంధము నిరంతరంగా వస్తోంది అనాది నుంచి వస్తూ సడన్గా ఇప్పుడు విచ్ఛేదాన్ని పొందింది ఆగిపోయింది అనాది నుంచి వస్తున్న సంబంధం ఇప్పుడు బ్రేక్ వచ్చింది అంటే అదే ఎగ్జాంపుల్ అని అది కుదరదు ఎందుకంటే ఏకవస్త్వభావేనా అపోదితత్వాది ఈ ఆర్గ్యుమెంట్ని ఇంతకుముందే మేము త్రోసిపుచ్చినాము ఎందుకంటే అక్కడ ఏకవస్తు అభావం ఇప్పుడు నువ్వు ఒకటి పట్టుకుని ఇదిగో ఇది అనాది నుంచి వస్తోంది అని చెప్పాలి అలా ఎక్కడ చెప్పావు ఇక్కడ ఈ చెట్టు ఇది అనాది నుంచి వస్తోందా లేదు ఇది విత్తు నుంచి వచ్చింది పునః ఆ విత్తు అనాది నుంచి వస్తుందా అది లేదు అదే అంతకుముందు చెట్టు నుంచి వచ్చింది ఆ చెట్టు అనాది నుంచి వస్తుందా లేదు అంతకుముందు విత్తు నుంచి వచ్చింది ఇక్కడ అనాది నుంచి వచ్చింది ఏదీ లేదు కాదండి ఈ చూసాం ఈ సంతానం ఉన్నదే సంతానం అంటే ప్రవాహము విత్తు నుంచి చెట్టు చెట్టు నుండి విత్తు అనే ప్రవాహం అనాది నుంచి ప్రవాహం అనే వస్తువు లేదు ఏక వస్తువు లేదక్క ప్రవాహము అనే ఏక వస్తువు అక్కడ లేదు కాబట్టి ఇదిగో ఈ వస్తువు ఉన్నది ఇది అనాథ నుంచి వచ్చి ఇప్పుడు అంతమైంది అని నువ్వు చెప్పడానికి దృష్టాంతము లేదు సరే ఈ విచారంలో ఉన్న బ్యూటీ ఏమిటంటే మీరు విమర్శ చేయాలి పరిశీలించాలి ప్రతిదిన పరిశీలించకుండగా విమర్శించకుండగా ఊరికే డూడూ బసవన్నా అన్నట్టుగా అంగీకారం ఏదీ కాదు అలా అంగీకారం కాదు అది విమర్శలో ఉన్నటువంటి సౌమ్యం తథ అనంతా విజ్ఞానప్రాప్తికాలప్రభవస్ మోక్ష ఆదిమత నవిష్య చూడండి జ్ఞానము కలిగింది ఆత్మజ్ఞానము కలిగింది అంటే ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవడం కొంచెం ఆత్మజ్ఞానం కలిగిన వెంటనే మోక్ష జ్ఞానాన్మోక్ష మళ్ళీ గ్యాప్ ఏ ఉండదు మధ్యలో జ్ఞానాన్మోక్ష వాస్తవంలో జ్ఞానమే ఒక అంటే సాధారణంగా మనం ఎలా ఆలోచిస్తామంటే కాల ప్రవాహంలో అంతర్గతంగా ఉండి ఆలోచించటానికి మనం అలవాటు పడి ఉంటాం ఇంతవరకు లేదు ఇప్పుడు వచ్చింది అంటే కాలంలో మనం ఆలోచిస్తాం కానీ ఆత్మజ్ఞానము కాలాంతర్గతం కాదు కాలమునకు అతీతమైన ఆత్మతత్వము కాలాతీతము కాబట్టి కాలమునకు అతీతమైన తత్వము నువ్వు కాలము యొక్క ప్రవాహంలో పెట్టి మనం ఆర్గ్యూ చేయటంలోనే అసలు దోషము గల అక్కడే వచ్చింది ఫండమెంటల్ మిస్టేక్ ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కలిగిన తర్వాత నా ఆత్మ ఇంతవరకు బంధములో ఇప్పుడు ముక్తమైనది అలా ఉండదు అది కాదు ఆత్మజ్ఞానం ఇది ఎలాగంటే సపోజ్ నువ్వు వెళ్ళడం మోక్షం అనుకోండి అప్పుడు మీకు మోక్షం యొక్క అనుభవం ఎలా ఉంటుంది ఇంతవరకు నేను భూలోకంలో పడి నానాహింస పడివన్ని ఇప్పుడు వైకుంఠానికి వచ్చి మోక్షాన్ని పొందాను అలా ఉంటుంది అది ఒక కాలం నుంచి ఇంకో కాలంలో కొత్తగా పుట్టింది అని చెప్పచ్చు కానీ ఆత్మజ్ఞానం అలా ఉండదు ఆత్మజ్ఞానం ఎలా ఉంటుందంటే కళ నుంచి నిద్రలేచినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది కళలో నేను ఒక పురుగు రూపంలో ఉన్నా కళలో కళలో వీడు ఒక క్రిమిగా ఉన్నాడండి క్రిమిగా ఉండి టూటు పాకుతున్నాడు కళలు ఉంటాయి అలాగా కళలో అన్నీ ఉంటాయి ఏమండీ ఒక క్రిమిగా ఉండి ఇటు పాకుతున్నాడండి పాకుతో ఆ క్రిమి లక్షణాలతోటి జీవిస్తున్నాడండి కళ నుంచి బయటకు వచ్చాడు బయటకు వస్తే ఇప్పుడు నాకు ఈ క్రిమి జన్మంతమై మనుష్య జన్మ వచ్చింది అనుకుంటాడా అలా అనుకోండి ఇంతవరకు నేను క్రిమిగా బాధపడ్డాను ఇప్పుడు ఆ బాధలన్నీ తొలగిపోయాయి అనుకుంటాడా అలా కూడా అనుకోడు మరి ఏమనుకుంటాడు ఇంతవరకు క్రిమిజన్మ పొందని భ్రమ కలిగింది నాకు ఇప్పుడు ఆ భ్రమ తొలగిపోయిందనుకుంటాడు అంతేకాని క్రిమి జన్మ తొలగిపోయిందనుకోడు ఆ భ్రమ తొలగిపోయింది పోని అప్పుడు నువ్వు క్రిమిగా ఉండి అబ్బే క్రిమిగా నేను లేనండి నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మనుషులున్నాయి మరి క్రిమిటంటే క్రిమిగా ఉన్నానని భ్రమ కలిగింది ఆ భ్రమ పోయింది అంతే అలాగే నేను పరిచ్ఛన్నమైనటువంటి జీవుడను దాసుడను కెంకరుడను అభాగ్యుడను దుఃఖిని అని ఇలాంటి భ్రమలన్నింటితోటి జీవించేవాడిని ఆ భ్రమ తొలగిపోయినది నేను పూర్ణుడను అసంగుడను నేను సుఖదుఖములకు అతీతమైన ఆకాశము వంటి జ్ఞానస్వరూపుడను చిన్మయ సద్రూపుడను అనే అనుభవమే కలుగుతుంది ఇంకా ఎలా ఉంటుందో తెలిసిన అనుభవం నేను ఎప్పుడు ఇదే ఒకప్పుడు కూడా నేను పరిచ్ఛన్నుడను కాను ఒకప్పుడు నేను పురుగును అని కదా అలాగే ఒకప్పుడు కూడా నేను పరిచ్ఛున్నుడను కాను మరి భ్రమ అయితే భ్రమ ఉండేది భ్రమ పోయింది ఇలా ఉంటుంది ఆత్మజ్ఞానం కాబట్టి ఒక కాలంలో అనంత కాలం నుంచి అజ్ఞానం వస్తోంది సడన్గా జ్ఞానం పుట్టేసి ఈ కాలంలోనే మోక్షం పుట్టింది ఈ పుట్టిన మోక్షము ఇంకా ఎప్పటికీ అంతము కాదు అనే ఆర్గ్యుమెంటు సరికాదు మోక్షం కనుక పూడితే తప్పకుండా అంతము కావలసిందే వీడు వైకుంఠానికి వెళ్తే మళ్ళీ వాపసు రావాల్సిందే ఎవరు వైకుంఠానికి వెళ్ళినా వాపసు రావాల్సిందే క్వశ్చన్ లేదు ఘటాదిష్ దర్శనా ఘటము ఉందండి పుట్టింది పుట్టిన ఘటము ఇంకా గెట్టదు శాశ్వతంగా ఇలాగే ఉండిపోతుంది అనే పరిస్థితి ఉందా లేదు ఎంత గొప్ప ఘటమైనా పుట్టింది అంటే తప్పకుండా నశించి తీరు అలాగే మోక్షం కనుక పుడితే నశించి తీరును పుట్టి నశించేదాన్ని మోక్షము అని అనరు అలా అంగీకారం కాదు కాబట్టి మోక్షమునకు పుట్టుక లేదు ఘటాది వినాశవత్ అవస్తుత్వాత్ అదోష ఇది చే ఘటాది ఘటము మొదలైనవి వినాశాన్ని పొందుతాయి ఘటము ఆరంభం ఉన్నది పుట్టింది వినాశం పొందుతుంది ఎందుకంటే అది వస్తువు గనుక ఓ పదార్థం వెరాజ్ మోక్షము పుట్టింది వినాశం పొందదు ఎందుకు తెలుసున మోక్షం కాదు అది కేవలము బంధ వినాశమే మోక్షం బంధమును బంధము లేకుండా పోవడమే మోక్షం కాబట్టి ఘతానికి అప్లై చేసిన రూలు మోక్షానికి అప్లై అవదు ఘటము వస్తువు గనుక పుట్టి గిట్టుతుంది మోక్షము వస్తువు కాదు కేవల బంధ నివృత్తి రూపమే బంధాభావమే మోక్షము కాబట్టి ఇది కూడా పుడుతుంది ఇక అంతము కాదు అని తెలిసింది అది పౌరపక్షం ఎందుకంటే సిద్ధాంతంలో ఏమని చెప్పారంటే మోక్షము పుట్టినట్లయితే పుట్టే ఘటము గిట్టుతోంది పుట్టే మోక్షము కూడా అంతము కావలేము అని దోషాన్ని చూపించారు దోషం చూపిస్తే ఏమని చెప్పారు పుట్టేదైతే అంతమవుతుంది ఖాయంగాను ఘటంలాగా కానీ ఇది పుట్టేది కాదు అని చెప్తున్నారు అని సిద్ధాంతంలో అంటే పౌరపక్ష ఏమంటాడు అబ్బాయి అలా కాదండి మోక్షం పుడుతుంది అవి మరి పుడితే నశిస్తుంది కదా ఘటంలాగా ఘటంతో పోల్చకండి ఘటము ఒక పదార్థము అది పుట్టింది నశిస్తుంది మోక్షం పదార్థం కాదు ఇది ఇది బంధ అభావమే మోక్షము ఇది పుడుతుంది కానీ నశించదు కాబట్టి ఘటంతో దీనికి పోలిక పెట్టక్కర్లేదు అని పూర్వపక్షం తథాచసతీ మోక్ష పరమార్థ సద్భావ ప్రతిజ్ఞాహాని చూడండి అలాగే నువ్వు ఆర్గ్యూ చేసే పక్షంలో ఆర్గ్యుమెంట్ బాగానే ఉంది కానీ దాంట్లో ఇంకో దోషం వస్తుంది ఏమిటంటే మోక్షము నిత్యము మోక్షము యథార్థము మోక్షము స్వరూపము మోక్షము ఆత్మ యొక్క స్వరూపము అని మొట్టమొదటి మనం ప్రతిజ్ఞ చేశాం ఏమంటే ఆత్మ అంటే ఏమిటి ఆత్మ అంటే బ్రహ్మయే అజము నిత్యముక్తము ఇది దీనికి బంధం అనేది ఎప్పుడూ లేదు అని ప్రతిజ్ఞ చేశాం ఆ నిత్యముక్తత్వానికి హాని కలుగుతుంది ఇప్పుడు మోక్షం కొత్తగా పుట్టింది అంటే నిత్యముక్తము ఆత్మ అనే ప్రతిజ్ఞ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఏది కలదో దానికి భంగం అసత్వాదేవా శిషాణ్యేవా ఆదిమత్వా భావ మోక్షం పుట్టింది అన్నా మోక్షం పుట్టింది అన్న పక్షంలో అంతకుముందు ఏముంది బంధమే ఉండే అంతకుముందు బంధమే ఉంది కదా మోక్షం అనేది వస్తువు కాదు అవస్తువు అది కదా ఆర్గ్యుమెంట్ అవస్తువు అవస్తువు కానీ పుట్టింది అవస్తువైన మోక్షము పుట్టింది అన్నట్లయితే చూడు అవస్తువు పుట్టదు శశ విషానము కుందేటు కొమ్ము అది అవస్తువు అలాంటిది ఏదీ లేదు పుడుతుందా శస విషాణం పుడుతుందా పుట్టదు వంధ్యాపుత్రుడు అవస్తువు పుడుతుందా పుడతాడా పుట్టడా అలాగే మోక్షము అవస్తువు లేదు పుట్టింది ఎలా పుట్టుతుంది పుదరు కాబట్టి లేదు కనుక శిశు విషాణానికి ఎలా అయితే ఆదిమత్వము పుట్టుట ఉండదో మోక్షానికి కూడా అలాగే పుట్టుక లేదు అని చెప్పాల్సి వస్తుంది అంటే అర్థం ఏమిటి మోక్షమే లేదు అని చెప్పాలి అదే అంగీకారం కాదు ఇది మోక్షశాస్త్రం కదా కాబట్టి సిద్ధాంతం ఏమిటంటే బంధము కల్పితము కల్పిత బంధని వృత్తికే పేరు అంతకంటే మోక్షము అంటే ఒక కొత్త అతిశయమేమీ రాదు మోక్షము అంటే ఒక కొత్త అతిశయం వస్తుందా ఏమీ రాదు ఇప్పుడు ముందు వీడు బ్రహ్మచారి అన్నారు మూడు ముళ్ళు వేశాడు ఏదో ముహూర్తం అంటారు కూడా ఏడు ఇరవై ముహూర్తం అంటారు ఏడు ముప్పైకి ముళ్ళు వేయడం అయిపోయింది ముహూర్తం అయిపోయింది ఇప్పుడు వీడు గృహస్థు అనేసా వీడిలో ఏమైనా అతిశయం వచ్చిందా ఏమీ రాలేదు వాడే వాడు ఏం అతిశయం వచ్చింది ఏమీ అతిశయం రాలేదు అంతే అతిశయం ఏం రాలేదు రాదు గనుకనే వీడికి అంతంత డ్రస్సులు ఖరీదైనవి వేస్తారు ఎందుకంటే ఏదో అతిశయం స్వతహాగా వచ్చేదైతే అంత ఖరీదైన డ్రెస్సులో వెళ్ళేందుకు సూటు బూటు మరొకటి మరొకటి మరొకటి వేసి ఏవేవో చేసి ఒక అతిశయాన్ని చూపించే ప్రయత్నం వీళ్ళు చేసుకుంటారు వాడు నేను అతిశయమని వాడు అనుకుంటాడు దీనికోసం వాళ్ళంతా డబ్బు ఖర్చు పెడతారు డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు అప్పు చేసి మరీ ఖర్చు పెడతారు అతిశయమేమీ రాదు ఉన్నవాడు ఉన్నట్టు ఉంటాడు ఉంటే ఒక భ్రాంతి మోక్షమంటే అతిశయమేమీ రాదు ఆత్మ పూర్ణము అసత్యమే అవగతమవుతుంది ఓ పూర్ణమని